జీవుడు ప్రకృతియును శ్రీపతియుగలడని భావించుకొంటే ఇహపరములు కలుగు నీటి కడవలో చంద్రునీడది సంతమైతే తాటించి కర్మము దేహితగులనేలా సాటి ప్రతిబింబమైతే చైతన్యము రానేలా మాటున అప్పటి ఈ జన్మములు రానేలా జీవుడు ప్రకృతియును శ్రీపతియుగలడని భావించుకొంటే ఇహపరములు కలుగు జగము కప్పచిప్ప రజతభ్రాంతివలెనైతే నిగమములీ అర్థము నిలుపనేలా పగటునస్యము పనికి తెచ్చుకోనేలా అగణితమైన సృష్ట్యాదులు రానేలా జీవుడు ప్రకృతియును శ్రీపతియుగలడని భావించుకొంటే ఇహపరములు కలుగు చినుమయపు బ్రహ్మము చిక్కించి మాయగప్పితే అనుపమ పరిశుద్ధమనగనేలా యనసి ఎనసి శ్రీవెంకటేశుడితనినే శరణని ఘనుడౌటగాక కలకలేలా జీవుడు ప్రకృతియును శ్రీపతియుగలడని భావించుకొంటే ఇహ పరములు కలుగు